ఎందుకంటే తత్వము ఈజ్ నాట్ ఎ ట్రెడిషనల్ తత్వం ట్రెడిషనల్ అనుకోకూడదు సూర్యులు ఉదయించాడు ట్రెడిషనల్లా లేకపోతే ఫ్రెష్ అది ట్రెడిషనల్లా ఉదయించే సూర్యుని చూస్తే మీకు ట్రెడిషనల్ అది నిన్న ఇలాగే ఉదయించాడు మొన్న ఇలాగే ఉదయించాడు అదే అప్పుడు ఇంకా భక్తి ఉన్నది తత్వమేమున్నది కాబట్టి ట్రెడిషన్ అనేది ఓ సందర్భంలో ఉంటుంది ఉదాహరణకి పంచవుతున్నాం అంటే అది ట్రెడిషన్లో వచ్చిన బుక్ కాబట్టి చదువుతున్నాం బట్ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ మళ్ళీ మొట్టమొదటి శంకరాచార్యులు ఈయన ఇరవై ఏడో శంకరాచార్యులు ఇప్పుడు ఉన్న ఆయన ముప్పై ఆయన శిష్యులు మేము మా శిష్యులు మీరు ఇదే తత్వంలో అవన్నీ ఉంటాయా అవన్నీ మీరు బిగించి తత్వం ఏమి ఉన్నది ఇంకా ఈ ట్రెడిషన్ పేరు పెట్టి ఇలా చేస్తూ ఉంటాం వీళ్ళు మాటవలసగా ఎవరో ఉన్నారు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్మదాచార్య మధ్యంతా ఉండే గురు పరంపరా మాటవలసగా ఎవడో ఈ ట్రెడిషన్ బుద్ధి కలవాడు శ్లోకం పెట్టాడు అది ఇంకా కంటిన్యూ దీనికి ప్యారోడీలు ఉన్నాయి వీళ్ళు వాళ్ళ ద్వైద్వతి అద్వైతులను పెడతారు కదా వాళ్ళు ప్యారోడీలు ఉంటాయి రామానుజ సమారంభం యామునాచార్య మధ్యమాం కాదు మహావిష్ణు సమారంభం యామునాచార్య మధ్యమాం రామానుజ పర్యంతాం వందే గురు పరంపరం దీని ప్యారడీది ఆ తర్వాత ఇంకో ప్యారడీ ఉంది మహావిష్ణు సమరంభం వాయుదేవ భీమదేవ మధ్యమాం ఆనందతీర్థ పర్యంతాం వందే గురు పరంపరం ఇంకో ప్యారడీ ఇంత చాలా ప్యారడీలు ఉన్నాయి దేట్లో మీరు కావాలంటే ఓ ప్యారడీలు మీరు కూడా పెట్టుకోవచ్చు ఎవరి శ్లోకం ఉంటుంది అక్కడ దాంట్లో ఈ పేర్లు కొంచెం గుర్తు చేస్తూ ఉండడమే ఇది మామూలుగా అంతటా ఈ మీకు చాలా కనపడుతూ ఉంటాయి ఇది ఎలాగంటే అన్నో విష్ణు పురుషోదయా పైన వాక్యం ఎంతో వాక్యం సత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా సో మీరు మహాసేనాయ విద్మహే కార్తవీ మహాసేనాయ విద్మహే వల్లీ సమేతాయ ధీమహి కన్నో తన్న కుమారస్వామి ప్రచోదయా వైష్ణవ టెంపుల్ కి ఇలాంటివివో పారడైస్ పెట్టినాం సో ఆ సాయి బాబాయే విద్మహే పట్టి వాసిమే ధీమహి దాంట్లో మళ్ళీ కొంత సిద్ధి దోషాలు లేకుండా సంస్కృతం సాయి బాబా ప్రచోదయ తెలు అలా పెట్టాడు ప్యారాడైల్ ఒకటి మొదలు పెడితే అన్ని అలా వస్తుంది కొత్త కొత్త అన్నీ వస్తాయి తన్నో లక్ష్మీ ప్రచోదయాది లక్ష్మీదేవి అలాగే ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఒకటో రెండు వేదంలో ఒకటో రెండో ఉంటాయి మన వాళ్ళు చెప్పడం దేవితోటి కొన్ని ఇరవై ఎన్నో ఉంటాయి ఆ తన్న శాస్త్రా ప్రచోదయాత్ అది కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ఇలాగా ఈ ప్యారడీలు అలా పెట్టుకుని ఈ గురు శిష్య పరంపరాని అదొక ఫిక్సేషన్ కింద పెట్టుకున్నట్లయితే మీకు శ్రవణము కుదరదు నేను కొంచెం శాదస్గా చెప్పానేమో నాకు తెలీదు మీకు శ్రవణం యొక్క స్వరూపాన్ని బాగా చెప్పాలి అని ఆ మాట చూడగానే నాకు అనిపించింది మీకు పనికొచ్చి శ్రవణం చెప్పాలి తప్ప ఏదో నేనేదో సంస్థను ఆ సంస్థని నిలబెట్టుకున్న కోసం నా ప్రజ్ఞని నా గొప్పతనాన్ని నా పేరుని నిలబెట్టుకున్న కోసం మిమ్మల్ని పోగేసి మిమ్మల్ని ఒక చట్టంలో బిగించి చేసినట్లయితే మీకు ఫ్రీడమ్ లభించినట్ట బంధం లభించినట్ట బంధం లభించినట్ట విద్యార్థులకి మన తరఫు నుంచి బంధమేమీ ఉండరాదు వాళ్ళకి ఫ్రీడమ్ యూ నస్ట్ బి ఫ్రీ ఆ శ్రవణం యొక్క ప్రయోజనం అది ఫ్రీడమ్ లేని శ్రవణము శ్రవణమే కాదు యూమస్ బీ వెరీ ఫ్రీ కాబట్టి ఈ మానసికములైనటువంటి బాండేజెస్ ఏమీ లేని విధంగా Cultural, religious, social, familial, all kinds of mental bondages. Anni-ti-ni koda, prakkha-na-betti. Oek revolting spirit to. Revolting spirit-a-ntee, itarul-an-u, mana-vedo-chayasthamani-kaadu. Already, patu-ku-poi-un-na-tu-va-n-tei, bhava-jala-mu, parikshu-petti, yogyam-a-yena-va-t-e-na-nelabet-tu-ko-ni, ayogyam-u-lu, anavasara-mu-lu, aina-bhava-a-la-na. నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా పక్కన పెట్టి దానికి సిద్ధపడేటువంటి ఒక రివోల్టింగ్ స్పిరిట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు శ్రవణాన్ని బాగా చేయగలుగుతారు ఉపయోగకరంగా చేయగలుగుతారు ఇథం వాక్యైస్తర్థానుసంధానం శ్రవణం భవే పదచ్ఛేదం చేద్దాం దానికి పదచ్చేదం చేద్దాం ఇథం వాక్యై సదర్థానుసంధానం శ్రవణం భవే సో ఇథం అంటే ఈ విధముగా ఈ విధముగా అంటే తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇత్యాది వాక్యములు ఉన్నాయి కదండి ఈ వాక్యములను చెవితో విని బుద్ధిలో వాటిని స్వీకరించి ఆ అర్థాన్ని ఆత్మ లెవెల్కి అనుభూతి లెవెల్కి అనుసంధానం అను అంటే బుద్ధికి వెనక్కి కూడా పట్టికెళ్ళి సంధానం అక్కడ ఆ తత్వానికి దాన్ని నిలబెట్టుకోవడం ధాంతే ధారి ధరించటం నిలబెట్టుకోవడం ఆ తత్వాన్ని మన స్వరూపంలో నిలబెట్టుకోనుట అంతవరకు దాన్ని శ్రవణము అని అంటారు చెవితో వినడమే చెవితో చెవి ఉండాలి లేకపోతే వినపడదు విన్నదానికి తెలియాలి అర్థమవుది తెలియాలి బుద్ధి శివేం చేస్తుంది తను అందుకున్న దాన్ని బుద్ధికి అందజేస్తుంది బుద్ధి ఏం చేస్తుంది తను అందుకున్న దాన్ని అను బుద్ధికి వెనుక ఉండే స్వరూపానికి అందజేస్తుంది అక్కడ ఫిక్స్ అవుతుంది అది శ్రవణము కాబట్టి శ్రవణం చేసేవారు చాలా ఫ్రీ స్పిరిట్ తోటి ఓపెన్ మైండ్ తోటి ఖాళీగా ఎంటీగా ఉన్నటువంటి మైండ్తోటి మంచి అలర్ట్నెస్ తోటి సావ జాగరూకతతో శాస్త్రాన్ని వినాల్సి ఉంటుంది అంతే తప్ప పురాణ కాలక్షేత్రంలాగో ఏం చెప్తున్నాడో చూద్దాం అనే వీటి వల్ల అనేక ఇటువంటి ధోరణలు ఉంటాయి వీటి వల్ల ప్రయోజనము కలుగదు యుక్త్యా సంభావితత్వానుసంధానం అననంతు త ఇప్పుడు ఇంకా మననం దగ్గరకు వస్తుంది శ్రవణ మనన నిధిధ్యాసనములు ఇవి ఆత్మతత్వాన్ని అరయుటకు అత్యంత ప్రముఖములైన సాధనములు నిజానికి వీటిని సాక్షాత్ సాధనములు అని శ్రవణం మననం గురించి వచ్చాము మననాన్ని శ్రవణాన్ని కలిపి కొంత చెప్పి తర్వాత మళ్ళీ నిలబడతాము మీకు శ్రవణం చేసి మననం చేయటానికి మీ హృదయ ఆత్మానుభూతి అని చెప్తున్నాం కదా ఇది బుద్ధి అంటలేదు చెవి అంటలేదు ఇంద్రియము కాదు బుద్ధి కాదు ఆత్మ ఆత్మ యొక్క ఆ అనురూపంగా ఉండాలి శ్రవణం ఆత్మ యొక్క స్వరూపమేమి అంటే సచ్చి ఆనందము రసస్వరూపము ఆనంద ఆనందస్వరూపము రసస్వరూపము ఆత్మ మీరు కేవలము బుద్ధి లెవెల్లోకి పట్టుకెళ్ళారనుకోండి ఆ స్వరూపంలోకి తీసుకువెళ్ళకపోతే ఆ వేదాంతము శుష్క వేదాంతం అవుతుంది కాబట్టి వేదాంతం చదువుకునే వాళ్ళు డిఫినేషన్స్ని కంఠస్థం పెట్టేటువంటి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ లాగా ఉండకూడదు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి బైనామేం చేయడము ఈ కేటగిరీ ఆ కేటగిరీ మల్టీవాలియల్ ధైరము ఫంక్షను సెట్ ఇవన్నీ డిఫరెన్షన్స్ అన్నీ బాగా చొరవగా తెలుసున్నాడు అనుకోండి ఆ మ్యాథమెటిక్స్ని ఏమంటారు శుష్కంగా ఉంటుంది డ్రైగా ఉంది బాబు ఇదని అంటారా అంటే వేదాంతం కూడా అలా అయిపోతుంది శుష్క వేదాంతము ఎప్పుడో తెలుసునండి వాడి హృదయంలో రసము ఉండదు రసం అంటే ఎలా ఉంటుంది రసం అది ప్రేమ రూపంగా ప్రకటమవుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కృప దయ రూపంగా ప్రకటమవుతుంది ఇప్పుడు ప్రియుడు ప్రియురాలిని చూసి ప్రేమించినాడు అన్నప్పుడు అది రసం ఆ రసము బుద్ కళ్ళలోంచి రాలేదు బుద్ధిలోంచి అది హృదయం నుంచి వచ్చింది మీరు ఎప్పుడైనా నేత్రావధానము అనే పూర్వం అష్టావధానంతో పాటుగా నేత్రావధానం చేసేవారు నేత్రావధానం అంటే ఏదో తెలుసునండి కనుగ్రుడ్లను త్రిప్పుట కళ్ళను మిటకరించుట ద్వారా మీరు ఇక్కడ చెప్పిన దాన్ని ఎడకవాడికి తెలుపుడు చేస్తారు నేత్రావధానం ఇద్దరు చేస్తారు ఒకడు కళ్ళతో తెలుపుడు చేస్తాడు రెండో కళ్ళను చూసి తెలుసుకుని రాస్తాడు నీకు ఎలా చేస్తాడో తెలుసునండి ఓ పాడిని సూత్రాన్ని ఇస్తాడు వీరికి మీద రాసింది పాణిని సూత్రం కొంచెం గట్టిగా ఉండే సూత్రం హటిస్తారు టిడ్డాై ద్వయసచి దగ్గ మాత్రై క్వై క్వరపహ అంటూ సూత్రం హింది అలాంటి పొడుగా సూత్రం ఇంకా పాణిని సూత్రాలు పెద్ద పెద్ద సూత్రాలు ఉన్నాయి లైక్ అనుదాతోపదేశ్యాదీ నా అనునాసికలోపో జికి అనే సూత్రాన్ని రాజకీయ మీద రాసిస్తారు రాసిస్తే వీడు చెప్తారు అది వాడు చూస్తాడు చూసి వాడు రాస్తుంది ఈ సూత్రాన్ని ఎవడికి ఇస్తారో తెలిసినా వ్యాకరణం చదువుకోండి వాడికి ఇస్తాను వీడు వ్యాకరణం చదువులు వడు వ్యాకరణం చదువులు అను నాశిక రేపటికి రాసి పారేస్తాడు అలాగే ఒకవేళ వ్యాకరణం చదువుకుని పండితుడు అనుకోండి నేత్రావధారం చేయడానికి వచ్చేదనుకోండి యోగ సూత్రం ఒకటిస్తాడు ఎవరి సూత్రాలు ఆయన చదువుకోలేదు కదా అవిద్యాస్మిత రాగద్వేషాధినివేశ ఆహ్ క్లేష ఆహ అనే సూత్రం ఇస్తుంది రాయల్ సూత్రం రాస్తారు నేత్రావధానం నేత్రావధానానికి ప్రిమూనికేసి ప్రియురాలు చూసే చూపుకి తేడా ఏమైనా ఉందా మీరు పెద్దలు ఆలోచించి చెప్పండి నేత్రావధానంలో అంత పాండిత్యం ఉంటుంది ఏమి ఉండదు అర్థమైందండి రసమయం ఉండదు జనుడు ఈ పాండిత్యాన్ని చూసి పొంగిపోతారు అవధానాన్ని నేత్రవధానాన్ని వంద మందిలో చేస్తే వీడి కాగితం రాసిస్తారు వీడు కళ్ళతోటి ఆ కాగితంలో ఉన్న కళ్ళతో చెప్తాడు ఆయన కాగితం ఈ రెండు కాగితాలని చూపిస్తాడు అప్పుడు పరికించి అందరూ చప్పట్లు కొట్టేస్తారు అప్పటికప్పుడు పరస్సులు తీసేసి అవధానం చేసిన వాళ్ళకి బహుమానాలని వర్షం రూపిస్తారు జనులు పొంగిపోతారు ఎందుకంటే జనులు రసికులు కాదు తాత్కాలికమైన వినోదం కోసం వచ్చిన వాళ్ళే తప్ప జనులు రసికులు కాదు వాళ్ళకి రసానుభవంతో సంబంధం ఉండదు వాళ్ళకి కేవలము తత్కాలముందు వినోదమే కావాలి ఆ వినోదమే పాండిత్యము వినోదమే పాండిత్యమే వినోదము తమకు చేతగాని పని వీరు చేసేది కనుక ఇది గొప్ప పండి పండించము అని వాళ్ళు పొంగిపోతారు షాలులు కప్పుతారు బిరుదారిస్తారు కానీ ప్రియురాలు ప్రియుడి చూస్తుంది ఆ చూపులో కావ్యాలే ఉంటాయి ప్రేమ ఉంటుంది హెచ్చరిక ఉంటుంది యా నేను నిన్న చెప్పిన పనులు చేయలేదనేటువంటి ప్రశ్నార్థంగా ఉంటుంది చూపులో ఇప్పుడు నేను చెప్పింది గుర్తు చేసుకుని మళ్ళీ చెయ్యనేటువంటి హెచ్చరిక ఉంటుంది నన్ను మళ్ళీ కలుసుకోవచ్చు అనేటువంటి సూచన ఉంటుంది ఎన్ని కావ్యాలు ఉంటాయి ఆ చూపులో కాళిదాసు మహాకవ్ ఎవరన్నాడంటే ప్రీరాలు తనకేసి ప్రేమగా చూస్తుంటే ఎటువంటి వాడైనా సరే ఆ చూపుల బంధాన్ని పెంచుకుని అక్కడి నుంచి బయటికి పోవడం సంభవమే కాదు అన్నాడు ఏక సందేశంలో అలాంటి మాట ఏదో ఉన్నాడు ఈ రెండింటికి తేడా మీకు ఏమైనా అర్థమైందా ప్రియురాలు చూపుల్లో పాండిత్యం ఉండదు అది ఆ చూపులు ప్రజల యొక్క వినోదానికి ఉపయోగపడదు వాటిని చూసి పొంగిపోయేదేమీ ఉండదు కానీ వాటి రసము చిప్పినితో ఉంటుంది నీళ్ళు ఉంటుంది ఇప్పుడు నేత్రావధానానికినూ త్రివిరాలు చూపులు గిట్ ఎలా తెలిసిందా మీకు వేదాంతము శుష్క వేదాంతము నేత్రావధానము వంటిది రసానుభూతి కలిగిన వేదాంతము త్రివిరాలు చూపు వంటిది హృదయంలోకి పోతుంది నేత్రావధాని యొక్క చూపులు బుద్ధిలోకి వెళ్తాయి హెడ్లోకి వెళ్తాయి అవి నేత్రావధారి యొక్క చూపులు హృదయానికి ఎన్నడూ వెళ్ళవు నేత్రావధాని యొక్క చూపుల్ని జనువు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎదురకుండా జోడీ చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు బుద్ధితో చూస్తారు బుద్ధికే అందుతాయి తప్ప అవి హృదయానికి వెళ్ళవు ప్రియురాళి చూపు హృదయంలో నాటుకుంటుంది ఇప్పుడు వేదాంత శ్రవణాన్ని దేనితో పోలుస్తారు మీరు చెప్పండి ప్రియురాలు చూపుతో పోలుస్తారు బృహదారంపనిషత్తులో అలా పోల్చారు యథాప్రియ సపరిష్మ అది శ్రవణం అర్థమైందండి కాబట్టి శ్రవణానికి మళ్ళీ మేము అనన్నామని మళ్ళీ శ్రవణంలోకి వెళ్ళా శ్రవణానికి ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏమిటంటే పాండిత్యం కాదు రస రస హృదయం కావాలి ఒక రసముతో నిండిన హృదయం కావాలి వాల్మీకి రామాయణం చదవడానికి ఎట్టి హృదయం కావాలో శంకర భగవత్పాదుల యొక్క దక్షిణామూర్తి స్తోత్రం రావడానికి కూడా అటువంటి రస రసహృదయం కావాలి అంజేతనే ఉపనిషత్తు కూడా ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తా రసో వైస అది రసం రసగృహదేవాధ్వాతి ఆ రసస్వరూపమైన ఆత్మను మీరు తెలుసుకుని అనుసంధానం చేసి ఆనంద స్వరూపుడు అయిపోపడుతుంది అనివన్నీ మలయాళస్వామి మొదలైన మహాత్ములు శుష్క వేదాంతము ఎందుకు పనికిరానిది అంటూ భాస్కరము అనే గ్రంథాన్నే రచించినారు కాబట్టి నేను వేదాంత పాఠం చెప్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పనిచేస్తూ కూడా నేను ఈ హెచ్చరిక చేస్తూ ఉంటాను మీ హృదయము రసాప్లావితమైతేనే మీరు వేదాంతాన్ని తెలుసుకోగలుగుతారు భగవద్గీతలో పరమయోగి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్న యోగిని ఆరోధ్యాయంలో వర్ణిస్తూ ఏమన్నారంటే శుష్కంగా ఫార్ములాలన్నింటినీ ఇటునించటూ అటునించటూ తల్లజిందులుగా చెప్పి వాడిని పరమయోగి అనలేదు ఏమన్నారంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోగ్యున సుఖం వాది వా దుఃఖం స పరమో మత వీడి యోగి అందరికంటే గొప్ప యోగి వీడు ఎవడు వీడు ఇతరుల సుఖము కానీ దుఃఖము కానీ తనతో పోల్చి చూసుకుంట ఆత్మౌపమ్య సర్వత్ర అందరి ఎందు అందరూ అంటే తన కుటుంబం వాళ్ళు కావచ్చు తన కుటుంబం వాళ్ళు కాకపోవచ్చు పశుపక్ష్యాతులు కూడా కాక కావచ్చు శత్రుమిత్రాదులు కూడా కావచ్చు అందరి సమంగా చూస్తాడు దేన్ని సుఖము వాళ్ళు సుఖపడుతుంటే సంతోషిస్తారు పోలే వాళ్ళు సుఖంగా ఉన్నారు అని సంతోషిస్తారు ఎవరన్నా ఎదురువాళ్ళు సుఖంగా ఉన్నారని సంతోషించాలంటే వాడి హృదయం ఎట్టిదై ఉండాలండి ఎంత ఎంత మృదువైన హృదయం అయి ఉండాలి ఎదరవాళ్ళ సుఖాన్ని చూసి సంతోషించాలంటే సాధారణంగా జనులు ఎదరవాళ్ళ సుఖాన్ని చూసి దుఃఖిస్తారు అసూయపడతారు పైగా కంప్లైంట్ చేస్తాడు ఏమని దేవుడు వాడిని పైకి తీసుకొచ్చాడు నన్ను దగ్గర ఒకేసారి దేవుడు అంటాడు ఎగరవాళ్ళ సుఖాన్ని చూసి సంతోషించటానికి చాలా పెద్ద మనస్సు కావాలి చాలా ఆర్దార్ద్రమైన ప్రేమార్ద్రమైన మనస్సు కావాలి ఇక ఎగరవాళ్ళ దుఃఖాన్ని చూసి దుఃఖించటానికి తన దుఃఖమే అన్నట్టుగా అనుకోవడానికి వాడి ఎంతటి ప్రేమ రసము నిండిన హృదయము గలవాడై ఉండాలి అటువంటి హృదయము ఎవరికి ఉన్నదో వాడే పరమయోగి అని చెప్పాడు శ్రీకృష్ణుడు స యోగి పరమో మత కాబట్టి వేదాంత శ్రవణం మీరు చేయాలి అన్నట్లయితే మీరు ఫార్ములాలు కంఠస్థం తత్వబోధన పుస్తకం ఉంటుంది ఫార్ములాలతో ఉంటుంది ఈ ఫార్ములాలని కంఠస్థం చేసి ఇస్తే మనకి వేదాంతం వచ్చేసిందని అనుకుంటూ ఉంటారు తత్వబోధ చదివేయడం ఆత్మబోధ ఆత్మబోధ అంటే లోకువ నాకు ఆత్మబోధ అంటే భయం ఆత్మ ఎంత గభీరమైన పుస్తకంగా బాబోధి అరవై నాలుగు శ్లోకాలు ఉన్నాయి చిన్న పుస్తకం అయింది కానీ అత్యంత గభీరమైనది శంకర భగవత్పతి కానీ ఆత్మబోధ అంటే అందరికీ లోకువ ఎందుకంటే పాండిత్యవం కోసం చదివినట్టుగా చదివేసేయడం తర్వాత ఒకటి రెండు ఉపనిషత్తులు పెట్టడం ఓ భగవద్గీత కొంత చదివేసి అయిపోయింది అంతే పండితుడు వేదాంత పండితుడు లోకం మీద పడారు కొని లోకానికి ఏదో అందజేస్తూ ఉంటారు దాంట్లో కూడా గుణం ఉండుంటుంది బట్ దట్ ఈజ్ నాట్ వాటంగా బాగుంటుంది సో నేనేమంటానంటే వాల్మీకి యొక్క రామాయణాన్ని మీరు చదివారా కాళిదాసు యొక్క కవితని ఎప్పుడైనా ఆస్వాదించారా కొని వాల్మీకి కాళిదాసే కనుక్కర్లేదు ఆధునిక కాలంలో ఒక దాశనిధి రంగాచార్య ఒక ఆత్రేయ పాడిన పాట రాసిన పాట విని మీ హృదయము విత్పుల్లమైనదా ఎప్పుడైనా మీకు అటువంటి అనుభవం కలిగిందా ఓ త్యాగరాజకృతి విన్న వెంటనే మీకు కళంబ నీళ్ళు వచ్చాయా లేదా అబ్బే మాకు కళమ్మ నీళ్ళు కాలేదో ఎదురు రాలేదం లేదు పరసు పోయినప్పుడు కళమ్మ నీళ్ళు వచ్చేది తప్ప ఇంకెక్కడో మీరు అంటే శ్రీరామకృష్ణుడు దీన్నే బాగా చెప్తాడు భక్తి లేని భక్తి అంటే ఇదే భక్తి భక్తంటే మళ్ళీ లోకంలో మళ్ళీ బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళడం భక్తులను అలా అనుకోండి ఇటువంటి అత్యంత మధురమైన ప్రేమ నిండిన ఆర్ద్రమైన హృదయం ఎలా ఉండాలంటే వేడి తగిలితే వెన్న కరిగినట్టుగా కరిగిపోయే హృదయం ఉండాలి శ్రీకృష్ణుడు వెన్న దొంగ అంటే ఇదే అంతే తప్ప అందరి ఇళ్లలో వెళ్ళిపోయా వెన్న దొంగ నుంచి వచ్చాడంటే అది ఏదో కథ అది సత్యం అనుకుంటున్నారా మీ అలాగే చేశాడు అనుకుంటున్నారా ఇప్పుడు మీ ఊళ్ళో మీ బస్తీలో ఓ అల్లరి పిల్లడు వచ్చి మీ ఇంట్లో ఉండే పెరుగు పట్టుకెళ్ళిపోతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది శ్రీకృష్ణుడు అనుకుంటారా అలాగే అనుకో దత్తం ముచ్చుకుంటా ఇంకా ఏదో కథలు చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప పైగా ఆ కథను విని విని అలాంటిని విటర్నల్గా తీసుకోవటానికి మనం సమాజం అలవాటు పడిపోయింది కనుక దాంట్లో ఉండే స్థానం తెలియకుండా పోయింది నవనీతము అంటే తీసిన వెన్న వేడి తగ్గితే కలిగిపోతుంది అలాంటి ప్రేమ నిందిన హృదయం ప్రేమ అంటే ఎప్పటికీ పార్టీము సుఖము కాదు ఆ ప్రేమ యొక్క మరో రూపం ఉన్నది అదేవిటంటే దయ కష్టంలో ఉన్న వాళ్ళని చూస్తే ఎంతో అయ్యో నా కష్టమే అన్నట్టుగా దయ ఉండడం అటువంటి దయా హృదయము ప్రేమ నిందిన హృదయము ఎక్కడ ఉంటుందో అక్కడే శ్రవణము పనికి వస్తుంది లేదంటే శ్రవణం పనికిరాడు కాబట్టి ఆ రసానుభూతి కూడా ఉండాలి అచేతనే నేను విద్యార్థులకి రికమెండ్ చేస్తా వ్యాకరణం చదువుకోకపోతే మీకు వేదాంతం పనికిరాడు వ్యాకరణం చదువుకోవాలి కానీ కావ్యం కూడా చదువుకో నేను కావ్యాలు పాఠం చెప్తూ ఉంటా ఇక్కడ మేఘ సందేశం పాఠం చెప్పాను ఎందుకు పాఠం చెప్పాను ఇది ఏదో మనకు అనవసరం అని నేను ఎప్పుడూ అనుకోలేదు మేక సందేశం కూడా మనకు అవసరమనే నేను అనుకున్నా విద్యార్థులకు అది కూడా అవసరమనే అనుకున్నాను అంతే తప్ప కేవలం వ్యాకరణం సూత్రాలు ఈ మూలంగా అమలు దాకా వదిలించి పంపించేయటం అలాగా ఎప్పుడూ తర్వాత రఘువంశం చెంపు రామాయణం మనం అవన్నీ ఎందుకు చదివే ఉంటామో ఆ వేదాంతానికి ఆవశ్యకముఖముగా శరీరం అంతే తప్ప ఏదో ఏదో ఖాళీ ఖాళీగా కాబట్టి శరీరం కాబట్టి శ్రవణం వేదాంత శ్రవణం చేయాలని అనుకున్నప్పుడు మీరందరూ కూడా ఇటువంటి సాహిత్య పిపాస రస పిపాసను అలవర్చుకోవాలి రసాన్ని అందజేసేటువంటి భావజాలము కలిగే రసాన్ని అందజేసేటువంటి గ్రంథములను అవి కథే కావచ్చు లేక కవితయే కావచ్చు లేక వచనమే కావచ్చు అటువంటి గ్రంథములను అధ్యయనం చేయుట చదువుట ప్రేమగా చదువుట తెలుగేకానక్కల్లా ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు సంస్కృత కావ్యాలు ఉన్ననే ఉన్నాయి సో అటువంటి రసహృదయమును కలిగి ఉంటే తప్ప మీకు ఈ ఆత్మానుసంధానము అనే మాట అది వర్కౌట్ కాదు కాబట్టి అది కూడా శ్రవణంలో భాగంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఓకే తర్వాత ఆ విన్నదాని తత్ అంటే ఆ శ్రవణం చేసిన తత్వాన్ని మననము చేయవలసిన మననము చేయుట అంటే ఇప్పుడు చూడండి ఆత్మ అధ్వయము లేకపోతే వీడు ఆత్మ వేరు వాడి ఆత్మ లేరు అనే ఆత్మలో అనేకము అనే దృష్టి తప్పు ఆత్మ ఒక్కటియే అని ఈ పాఠం మీకు చాలాసార్లు అనుకోవడం అయినది దేహాలు వేరు మనస్సులు వేరు తప్ప ఆత్మ ఒక్కటియే కావండి మీరు ఒక్కటి చెప్పండి దేహములు వేరు మనస్సులు వేరు ఆత్మలు కూడా వేరు అయితే ఆ దాంపత్యం ఎలా ఉంటుంది అని చెప్పండి దాంపత్యం పరిఢమిల్లాలి అన్నా కూడా దేహాలు వేరైనా మనస్సులు వేరైనా ఆత్మలు ఒక్కటే ఉండద్దు అలా ఉండద్దు రాముడికి సీతకి ఉన్న దాంపత్యంలో ఉండే విశేషం ఏమిటి ఆత్మలు ఒక్కటే అది సీతారాముల యొక్క ఆ రామాయణానికి ఆ ప్రేమ రామాయణం అది అది ప్రేమగాథ ఆధునిక కాలంలో ఆధునికాలం అంటే గత వెయ్యి సంవత్సరాల్లో రామాయణానికి బాగా బర్యనామాలు పెట్టేసి అదేదో ఒక పురాణ గ్రంథం కింద మార్చి పారేశాము రామాయణం ఈజ్ అ లవ్ స్టోరీ అండ్ దట్స్ మై ఇట్ ఈజ్ సో పాపులర్ దానికి ఉన్న పాపులారిటీ బికాస్ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ ఎందుకంటే మానవ హృదయాన్ని లవ్ ప్రేమ స్పృశించినట్టుగా ఇంకా ఏది అంచేతనే రామాయణ గాథని అది ఎన్ని వందల సార్లు ఉన్నవాళ్ళకైనా మీరు మళ్ళీ రామాయణం శ్లోకం చెప్పి మీరు మొదలు పెడితే ఇది తీయనేసికి చేపవలే అందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తారు ఎందుకంటే ఆ లవ్ స్టోరీ అవి ఉండడం దట్ బ్యూటీ ఆఫ్ రామాయణం సో కాబట్టి అటువంటి విధంగా శ్రవణములో ఈ ఆర్ద్ర హృదయము అనేది శ్రవణంలో ఉండుండదు లేకపోతే అది మీకు బుద్ధుల వెళ్ళో దాటిపోద్ధుల వెళ్ళో ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడికి రాదు ఓకే ఇక తే దానిని మననము చేయుంట మననము చేయటం మళ్ళీ అనుసంధానం ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే శాస్త్రంలో చెప్పిన అర్థము ఏమి చెప్పిన విషయము ఏమి దాన్ని శ్రవణమంటారు ఈ చెప్పిన విషయము ఎంతవరకు మనం అన్వయించుకోగలుగుతున్నాము దాన్ని మన నమ్మకం ఇప్పుడు ఆత్మలు అనేకము కాదు ఒక్కటియే దేహములు మనస్సులు వేరైనా ఆత్మ ఒక్కటియే అని మీరు శ్రవణం చేసి ఎలా చేస్తారు శ్రవణం విద్యా వినయ బ్రాహ్మణే గవిహస్తిని శుని జైవ శ్వపాకేక పండిత సమదర్శిన అనే శ్లోకాన్ని శ్రవణం చేస్తారు చెప్పడం చేస్తే మీకేం తెలిసినట్టు విద్యా సం విద్యావనయ సంపన్నుడైన వేదవేత్త ఎందు వీధి కుక్క ఎందు ఒకే ఆత్మ గలదు అని తెలిసింది ఓహో ఇది ఆత్మ ఏకత్వాన్ని చెప్తారు వేదాంతంలో భగవద్గీత అని వినేసి మీరింటికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకా మనం ఏం అంటే అసలు ఏమండి సకల ప్రాణులలో ఒకే ఆత్మ ఉన్నది అనే ఈ మాట ఇది సంభవమేనా ఈజ్ ఇట్ పాసిబుల్ నా ఇది అనుభవానికి రావడము సంభవమా అనుభవానికి వచ్చే సందర్భం ఉంటుందా లేకపోతే ఉంటే ఏదో థియరిటికల్గా దీన్ని చదువుకోవడమేనా ఈ ఇష్యూని మీరు సెటిల్ చేయాలా సెటిల్ చేయాలి ఎలా సెటిల్ చేస్తారు మళ్ళీ మొన్నటి క్లాసుకి వచ్చారనుకోండి అక్కడ సెటిల్ అవ్వద్ది కొన్ని సందర్భాల్లో శ్రవణంతో పాటు మననం కూడా దాంట్లో అంతర్గతమై ఉన్నప్పుడు సెటిల్ అయిన మేర మేరకు అవుతుంది కానీ మీరింటికి వెళ్ళి మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు వేదాంత కళ కూర్చున్నప్పుడు ఆత్మ ఒక్కటే అని చెప్పడం కాదు మీరు ఒంటరిగా కూర్చొని మీరు ఆత్మ స్వరూపాన్ని అనుసంధానం చేసినప్పుడు మీకు ఆ ఏకత్వా అనుభవానికి రావడం సంభవమేనా అనుభవం తర్వాత వస్తుంది ముందు ఇట్స్ ఎ పాసిబిలిటీ అని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలా ఎందుకు అలా ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటే ఈ చెప్పిన వాక్యము మీరు లోకానుభవానికి విరుద్ధంగా ఉంది కదా ఇది లోకానుభవానికి అనుకూలంగా ఉంటే అదే సంభవమే ఇట్ ఈజ్ క్వైట్ పాసిబుల్ రోడ్డు మీద కలగానే తెలిసిపోతుంది మనకు లోకంలో కనబడుతూనే ఉన్నది ఎందుకు కాదు సంభవమే అని దానికి వేరే మననా అక్కర్ణ కానీ ఇది మీరు వీధిలోకి వెళ్ళేప్పటికీ ఆత్మ వేరనే భావానికి తగ్గట్టుగా ఉంటుంది లోకానుభవం ఇంద్రియానుభవము బౌద్ధికమైన అనుభవము భేదపూర్వకంగా ఉంటున్నాయి ఈ అద్వైతము అభేదము ఇది సంభవమా దేవాలయానికి వెళ్ళాను రాముడిని చూస్తున్నా ఆ రాముడు నేను ఒక్కటే ఇజ్ ఇట్ పాసిబుల్ ఇజ్ ఇట్ ఎ పాసిబిలిటీ ఆర్ నాట్ దాన్ని మీరు సెటిల్ చేయాలా కలగదా మీకు మీరు సెటిల్ చేసుకోవాలి ఎలా సెటిల్ చేస్తారు ఆ ప్రక్రియకు మననము అని పేరు ఎలా సెటిల్ చేస్తారంటే మీరు శ్రవణం ద్వారా తెలుసుకున్న అంశాన్ని ఆ విషయాన్ని అర్థముంటే విషయమును మళ్ళీ అనుసంధానం చేయాలి మీలో మీరు అనుసంధానం చేయాలి దానికి మీ బుద్ధి యొక్క విమర్శనాశక్తిని జోడించి బుద్ధితో విమర్శించి తెలుసుకోవాలి బుద్ధి సుతరామం అక్కర్లేదని నేను అంటల్లా బుద్ధితో చెవి ఉండాలి చెవి బుద్ధికి చేర్చాలి బుద్ధి దాన్ని యుక్తితో జోడించి ఆత్మలోకి చేర్చాలి అని అంటున్నా బుద్ధిని తీసేయమని నేను అంటా యుక్తి ఉండాలి సపోజ్ ఎవడైనా రెండు నిమ్మకాయలు వేస్తే ఓ నిమ్మకాయ ఉండిపోయి ఇంకో నిమ్మకాయ వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి అది ఇంటికి తీసుకెళ్ళి ఆ ఫోటో పెట్టి కూర్చోవడం కాదు దట్ ఈజ్ నాట్ వాట్ హోటు మీరు వెంటనే అడగాలి ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడగాలి ఆన్సర్ ఏమొస్తుంది నాట్ పాసిబుల్ లాజికల్లీ నాట్ పాసిబుల్ అక్కడేదో లివర్ ఉంటే పాసిబుల్ అదర్వైజ్ ది వే ఇట్ ఈస్ ప్రజెంటెడ్ నాట్ పాసిబుల్ విఘ్నేశ్వరుడు పాల్ తాగుతాడు నాట్ పాసిబుల్ లాజికల్లీ నాట్ పాసిబుల్ అక్కడేదో దానికి మెకానిజం ఉంటే పాసిబుల్ ఇది ఉండాలా అక్కర్లేదా ఉండాలి ఆత్మ అద్వయము ఇక్కడ యుక్తు ఉండాలి ఇక్కడ యుక్తి దీపాలు వేరు ఫ్యాన్లు వేరు కానీ ఎలక్ట్రిసిటీ ఒకటే అలాగే దేహాలు వేరు మనస్సులు వేరు కానీ ఆ మనస్సుల వెనుక ఉండే శుద్ధ చైతన్యం ఉచిత దాంట్లో భేదమునకు హేతువే లేదు అనే యుక్తి ఉండాలి యుక్తితో సరిపెట్టకూడదు సరిపడదు ఆ యుక్తి నుండి అనుసంధానం చేయాలి దానికి మననము అంటే మననం ఎలా ఉండాలంటే కేవలము గ్రంథములలో బోధించిన విధంగా ఉంటే సరిపడదు గ్రంథములలో బోధించిన తత్వాన్ని జీవితానికి అన్వయించి చెప్పిన అనుభవాలను మనం అధ్యయనం చేయాలి అప్పుడది మననం అవుతుంది అంటే మీకు దాసులో శ్రీరామకృష్ణ తీసుకుని మీరు అధ్యయనం చేయడం ప్రారంభించారనుకోండి ఇలాగా నేను చెప్పిన చూ శ్లోకం చూడండి ఆత్మౌపమేన అది మీకు అధ్యయనం చేసినట్లయితే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అని మీకు అనుభవానికి అలాగే అద్వయము రమణ మహర్షి యొక్క బోధలు వింటే ఆత్మా బ్రహ్మ రాముడన్నా ఆత్మన్నా ఒకటే అన్నది ఎలా ఒకటే అలా అయింది మీరు మహర్షి యొక్క సంభాషణలు వింటే ఎస్ ఇట్ ఈస్ పాసిబిలిటీ మనకింకా దూరంగా ఉండొచ్చు బట్ ఇట్ ఈజ్ పాసిబుల్ ఇప్పుడు తాకి చెప్పి ఎక్కడం నాకు దాత కాకపోవచ్చు కానీ ఎక్కివాడు ఒకడు ఉంటాడు వాడు చరచా పాచేస్తాడు ఇట్ ఈజ్ పాసిబుల్ అలాగే ఆత్మైకత్వము అనుసంధానము చేయుట సంభవమే ఎందుకంటే యుక్తితో మీ యుక్తితో ఆలోచిస్తే కుదురుతోన్నది మహాత్ముల యొక్క జీవితానుభవంలో అది అనుభవానికి వచ్చినట్టుగా మనకి అకౌంట్లు మనకి దాఖలాలు కనబడుతున్నాయి కాబట్టి మీరేం చేయాలి మీ బుద్ధిని ఉపయోగించి యుక్తిని ఉపయోగించి పరిశీలించటం నేర్చుకోవాలి మహాత్ములు జీవితాల యొక్క అనుభవాలను అధ్యయనం చేయటం కూడా నేర్చుకోవాలి ఇదంతా మననము అనే కేటగిరీలోకి వస్తుంది నేను మననానికి ఏం రకమైన చేస్తానంటే గస్తలో శ్రీరామకృష్ణ మాట ఒకటి ఆల్రెడీ అన్నారు రమణ మహాభగవాన్ భాషణలు మననానికి ఉపయోగపడతాయని అన్నాను పెద్ద స్వామి జగద్గురు బోధలు అని ఉందో ఒకటి ఐదారు వాళ్ళదీవుల కింద వేశాను అది కూడా మననానికి బాగా ఉపయోగపడుతుంది తర్వాత హిందూయిజం అనే ఒక పుస్తకం ఉంటుంది అది మోర్ అకాడమిక్ అది మననానికి ఉపయోగపడేది కాదు తర్వాత స్వామి రామతీర్థ బోధలు మననానికి అమృతం వలె ఉపయోగపడతాయి ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగులో స్వామి కేశవ తీర్థాన్ని ఆయన అనువాదం చేశారు అనువాదం ఎలా ఉందో నేను ఎడగను ఐఎం నాట్ రికమెండింగ్ ఇట్ బికాస్ నేను అనువాదం ఎలా ఉందో చూడలేదు తెలుగులో అనువాదం చేయటం కష్టం లేదు వేదాంత గ్రంథాలు అనువాదం చేయటం కష్టం దానికి చాలా లోతైన అధ్యయనము అనుభవము కూడా ఉండాలి అనువాదం అంత తేలిక కాదు లేకపోతే ఏవో అనువాదాలు అలాగా అనువాదం ఈ రోజుల్లో ప్రింటింగ్ తేలిక కనుక అనువాదాలు చేసే అలా జనాల మీద పారేస్తూ ఉంటారు అవి అవకతవగా ఉంటాయి తప్పులు తడకలుగా ఉంటాయి అనువాదాలు కూడా అయోగ్యంగా ఉంటాయి విషయాన్ని చెప్పేవిగా ఉండవు సో ఓసారి ఓ ఇంగ్లీష్ పుస్తకం పూజ స్వామీజీ పుస్తకాన్ని అనువాదం చేశాను స్వామీజీ నన్ను అడిగాడు ఏమో ఆ పుస్తకం మాట్లాడతాను అంటే నేనేం చెప్పేది లేదు స్టార్ ఎందుకంటే ఆయనకే నష్టలేదు ఆయన తెలుసున్న తెలుగు కొద్ది కొద్దిపాటి తెలుగులోనే ఆయనకే నష్టలేదు నన్ను అడిగాడు నాకు తెలియదు సార్ అని చెప్పి ఇంక నేను దాంట్లో ప్రవేశించడం ఇష్టమే కానీ సాఫ్ చేస్తావా అని అడిగారు అది నా వల్ల కాదండి ఎందుకంటే ఈ జనాలు చేసిన దాన్ని సాఫ్ చేయడం అన్నది అందుకంటే దానికి అగ్గిపొల గీసి మళ్ళీ కొత్తగా రాయడం తేలిక ఆ పని పెట్టుకోకూడదు నిజంగా పెట్టుకుంటే వాళ్ళు ఇష్టపడరు ఈ సాఫ్ చేయటం అనే పని నేను మానేశాను నాకు పద్యాలు పంపించేవాడు ఒక ఆయన కాలిపోతాయి అది అంటే మీరు పద్యాలు పంపించకండి నేను చెప్పాను ఎందుకంటే పద్యాలు సాఫ్ చేయటం నేను ప్రారంభిస్తే వారి మనస్సుకి క్లేశం కలగచ్చు అసలు ఆ పని నాకు బరుగుతుందనిపిస్తుంది అంచేత దయచేసి మీరు నాకు పద్యాలు నేను వాటిని దిద్దడం అనే పని మీరు పెట్టుకోవచ్చు అని నేను రిక్వెస్ట్ చేసి ఉంటాను సో వాటెవర్ కాబట్టి ఇంగ్లీష్లో రామతీర్థ యొక్క బోధలు మీరు ఇంగ్లీష్ మీకు వచ్చి ఉన్నట్లయితే అవి మననానికి అమృత గుణికలువలే ఉంటాయి మీరు మననాన్ని కూడా బాగా చేయాల్సి ఏకాంతంలో ఉండి చక్కగా గ్రంథాలను అధ్యయనం చేయటం ఉండాలి ఆ రస పిపాస కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది కాళిదాసాదుల గ్రంథాలని చెంపు గ్రంథాలను చదవడం అలాగే రసానుభవాన్ని కలిగించే పుస్తకం ఏదైనా కూడా చదవటం అది కూడా రసానుభూతి కలగాలి కాలక్షేపము వినోదము కాదు అది వేస్ట్ వినోదం అంటే ఓ పది నిమిషాలు మనస్సు పొంగినట్టు ఉంటుంది పొంగి ఎంతసేపు ఉంటుంది పాల పొంగు అలా పైకి వస్తుంది ఇలా జరిగిపోతుంది ఆఖరం అంటే అయితే ఏం చేస్తారు అందరూ బిలబిల్లతో లేచక్కపోతారు ఆ వినోద సమయానికి కొంత డబ్బు చదివించేసి బిలబిల్లతో లేచక్కపోతారు అది తర్వాత మర్చిపోతారు అక్కడికక్కడే చేతులు కడిగేసుకుంటారు ఈ అవధానాలన్నీ కూడా వినోదము కొరకు వచ్చినవి మనకి జనులకు వినోదము చేసే వాళ్ళకి కొంత సమాజంలో పేరు ప్రతిష్టలు ధనం ఇచ్చారు ఉంటాయి అందులో రసం ఎక్కడ ఉంటుంది అవధానం పద్యంలో రసం ఎక్కడ ఉంటుంది రసాన్ని చొప్పించే అంత టైం ఎక్కడ ఉంటుంది అవధానికి నిషేధాక్షరి అంటారు అంటే ఓ అక్షరం అవధానం అనాలి వెంటనే పక్క దాని పక్కన ఈ అక్షరం పెట్టద్దు అని ఆయన అబ్జెక్ట్ చేస్తాడు ఆ అక్షరం పెట్టకూడదు ఆయన అవధానం చేస్తున్నాడు పు అన్నాడు అనగానే నిషిద్ధాక్షరి పండితుడు గుర్తుపట్టేసి న్యా పెట్టద్దు అన్నాడు అంటే పుణ్యం అనబోతున్నాడేమో అని న్యాని నిషేధించాడు ఈయన అన్నాడు పుణ్యే అన్నాడు అంటే వారి నిషేధాన్ని తప్పు చేసుకున్నాడు కదా మూ పెట్టొద్ద పూ పెట్టేడు పుణ్యపు బస అని పెట్టాడు పుణ్య నివాసం అనడానికి పుణ్యపు బస అని పెట్టాడు ఇవి ఇలా అవధానాలు అవధానంలో పాండిత్యానికి ప్రతిభకి ఆ సద్యస్ఫూర్తికి ప్రాముఖ్యమే తప్ప రసం ఎక్కడి దాంట్లో రసం ఏముంటుంది రసం వాడి రసం కోరటము లేదు ఈయన రసాన్ని ఇచ్చి ఓపిక ఆ సందర్భము లేదు ఆయన వేరే ఒక్కడూ కూర్చుని పద్యం రాసేదనుకోండి దాంట్లో రసం ఉండే అవకాశం ఉంటుంది అయితే జనులు రసం ఉన్నదాన్ని పక్కన పెడతారు వాళ్ళకి రసాన్ని పాల పొంగే కావాలి జనులకు అని చప్పట్లో కొట్టేస్తాను పుణ్యపు బసాను కానీ చప్పట్లో కొట్టేస్తాను పంతులు గారికి అవధారులు గారికి రెడ్డి గారు యాభై రూపాయలు చదివించేస్తారు వెంట ఇంకా రెండో పద్యం రాకముందే మధ్యలోనే చదివింపు కూడా అయిపోతుంది మంచిది నేనేదో అనేక విషయాలు చెప్పాను నా మనస్సులో భావాలు ఉన్నాయి శ్రవణం అనగానే అవన్నీ పైకొచ్చాయి మీరు ఓపిక్గా విన్నందుకు చాలా సంతోషం ఒకసారి శ్లోకం అనేసి ఇద్దాం ఇష్టం వాక్యదర్థం శ్రవణం భవత్ యుత్యా సంభావిత్యానుసంధాన మననంతు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యో శాంతి శాంతి